త్తన తొంభై ఏడు ఎవ్వరెవ్వరి వాడో ఈజీవుడు చూడా ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు ఎందరికి కొడుకుగాడి జీవుడు వెనక ఎందరికీతో బొట్టుడీ జీవుడు ఎందరిని భ్రమయించుడీ జీవుడు దుఃఖమందరికి గా వింపడి జీవుడు ఎక్కడెక్కడ తిరుగుడీ జీవుడు వెనకకెక్కడ తన జన్మమీ మీ జీవుడు ఎక్కడి చుట్టము తనకు నీ జీవుడు ఎప్పుడెక్కడికి నీకు నోయీ జీవుడు ఎన్నడును చేటులేని జీవుడు వెనకకిన్ని ధనువులు మోవడీ జీవుడు ఎన్నగల తిరు వెంకటేశు మాయల తగిలి ఎన్ని పదవులు బొందడీ జీవుడు